సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఎనభై రెండు ఎన్నడు పక్వముగాది ఇంద్రియభోగం చేసార ఫలంబూ తిత్తితో నూరేండ్లకు దేహము పండగ పండగ చిత్తం బెన్నడు పండక చిక్కెను కసుకాయ పొత్తుల పుణ్యము పాపము పులుసును రసమున సత్తు అసత్తును తోచి సంసార ఫలంబూ వెదవడి పుత్రులు పౌత్రులే విత్తులు లో ములచియుది కర్మపు పు మారదు పూపిందే అయినదిదే తుదనిదే సుఖమును తోలును గింజ ముదురక చదురము వలయముతోచీ సంసార ఫలంబూ వినుకలి చదువుల సదలో వేమరు మాగబెట్టిన ఘనకర్మపు రుడుగదు కమ్మర పులిగాయ మనుమని శ్రీ వెంకటేశు కుమినీ ఆచార్యుడు కానుక చనమునని యగవెలసెను సంసార ఫలంబూ